మనం పంచదశీ అనే గ్రంథాన్ని అధ్యయనం చేసే ప్రయత్నంలో ఉన్నాము వేదాంత శాస్త్రంలో చాలా కొంచెం పండితులు మెచ్చే గ్రహించే వెల్లకొండ రామరాయవి గారు నరసరాపేట దగ్గర ఒక గ్రామంలో ఉంటున్నప్పుడు ఆ గ్రామానికి ఓ పండితుడు వచ్చి ఓ స్వామి వచ్చి పంచదర్శి పాఠం చెప్పారు అప్పట్లో పంచదర్శి పాఠం చెప్తూ ఉండే ఆ తర్వాత పంచదీశ నడికి పోయి పురాణాల్లో పడ్డారు ఒకప్పుడు పంచదర్శి పాఠం చెప్తూ ఉండే సో పంచదర్శి పాఠం ఆయన చెప్తూ ఉంటే బెల్లంకొండ రామరాయారు విని ఆయన ఆ ద్వైతాన్ని నిధులుపెట్టి అద్వైతంలో మహావిద్వాంసులు అయ్యారు ఆయన స్కూల్కి ఇచ్చిన గ్రంథము పంచదర్శి తర్వాత విద్యార్థు స్వామి చేశారు చరిత్రపతి మనవాళ్ళు విద్యార్థు స్వామికి సాయణాచార్యుడికి తేడా లేని చేసించారు అది గారు కారణాచార్యుడు వేద భాష్యాలను వ్రాస్తున్నాడు విద్యారంగ్రంథాలను రచించిన కాబట్టి విద్యారంఘస్వామి యొక్క రచనలను చేయాలనుకుంటే వేదాంతానికి సంబంధించి ప్రముఖం పదిహేను అధ్యాయాలలో మొత్తం వేదాంతాన్ని అంతని బోధించి దానికి ఏం పేరు పెట్టామో ఇంకా అర్థం కాలేదు అందుగురించి తెలివిదేట పంచదశి అని పేర్కొంటారు పదిహేను అధ్యాయముల గ్రంథము అని పేర్కొంటారు ఆ ఫ్యాని అంతర్వసంతో చూసేలా ఇప్పుడు సరిపడి కనుక మనము ఈ పంచదర్శిలో ఉండే ఏడవ అధ్యాయాన్ని చూడబోతూ ఉన్నాము శ్లోకాల సంఖ్య అధికము కొంచెం చెప్పిందే చెప్పడం లక్షణం వేదాంత శాస్త్రంలో ఉంటుంది అది కొంచెం మరింత ఎక్కువ ఉందనుకుంటా పంచదర్శిలో అలా అనిపించింది ఇదిగొండ వెంకటకార శాస్త్రి గారు ఆయన వెంటనే దాన్ని పంచదర్శి సార సంగ్రహ రత్నావళి అని పేరు పెట్టి ప్రధానమైన శ్లోకాలను మాత్రమే ఉటంకిస్తూ ఆయన ఒక సంగ్రహాన్ని ఎర్కోండి చేశారు అది చదువుకుంటే మొత్తం శ్లోకాలనే అక్కర్లేదు మధ్యలో కొన్ని శ్లోకాలు స్కిప్ అవుతూ ఉంటాయి విషయం అదే ఉంటుంది విషయంలో స్కిప్ అయ్యేదేమే ఉండదు ఊరికే కొంచెం క్షేదంగా సాగ తీసిన వాటిని కట్ డౌన్ చేశారు అన్నమాట కాబట్టి అది మనం చదువుతాము అయినా కూడా పెద్దదే అలా సంగ్రహం చేసినా కూడా పెద్దదే తర్వాత మామూలుగా సరళంగా చెప్ప మామూలుగా మాట్లాడుకునే భాషలో చెప్పేదాన్ని ద్రాక్షిక భాషలో చెప్పడం గద్యంలో చెప్పేదాన్ని పద్యంలో చెప్పడం ఒక సంప్రదాయం వల్ల వచ్చింది దాంట్లో కొంత లాభం ఉంది కొంత నష్టం లాభం ఏంటంటే కంఠస్థం చేసి పెట్టుకోవడం తెలియక శ్లోకాలు కోటి చేయడానికి దానికి శ్లోకం కోట్ చేసినంత సరళంగా గజ్య పంక్తిని కోటి చేయడానికి కాబట్టి బుద్ధి ధరించడానికి శ్లోక రూపంగా చెప్పడం చాలా ఉపకారకం కానీ అర్థం చేసుకుని చదువుకునే వాడికి శ్లోకం కంటే గద్య తేలిక గద్యలో ఉంటే చదువుకోవడం తేలిక లేకపోతే శ్లోకంలో ఉంటే తేలిక గద్యలో ఉంటేనే తేలిక ఇతిహాసములు రామాయణాది ఇతిహాసములు శ్లోక రూపంలో ఉన్నా అది కావ్యం కనుక దానికి ఆ పద్య రూపంగా ఉండడం దానికి శోభ శాస్త్రమును పద్య రూపంగా ఎందుకు పెట్టడం సూత్రాలు మధ్యాల్లో పెడితే జ్ఞానంలో ఉపయోగపడతాయి అదొక సమస్య ఉన్నది అయినప్పటికీ కూడా కంఠస్థం చేసి పెట్టుకోవడానికి చాలా చేరిక పూర్వం వాళ్ళు మొత్తం చేసుకుంటూ ఉండేవాళ్ళు అందుకోసం ఈ రూపంగా చెప్పాడని మనం అందుకోవాల్సి ఉంటుంది సో పంచదర్శిలో పదిహేను అధ్యాయాలు ఉంటాయి మొదటి అధ్యాయములకు వివేక పంచకము అని పేరు ఐదు అధ్యాయములు తత్వ వివేకము ఆత్మానాత్మ వివేకము మహావాక్య వివేకము అంటూ అలా పేర్లు ఉంటాయి ఐదు రెండవ ఐదు వీటికి దీప పంచ దీప పంచకము చిత్ర దీప ప్రకరణము చూసినాము తృప్తి దీప దీని తర్వాత మళ్ళీ ఇంకొక దీప అలా వస్తుంది మూడవఐదు ఆనంద ంద విద్యానంద బ్రహ్మానంద ఇత్యాది ఆత్మ సో ఇది దాని రచన స్వరూప స్వభావాలు మనం ఏదైనా ఒక అధ్యాయం మొదలు దాన్ని తుదిదాకా తీసుకు ఒక పద్ధతి నడుస్తుంది ఆ విధంగా ఈశ్వరుడు మనల్ని చెప్పక తప్పదు ఆ పని అధ్యాయానికి కూడా ఆ విధంగానే అవుతుందని నేను ఆశిస్తూ ప్రారంభం అయమస్ పూరుషన్ కీరేషన్ విద్యా స్వామివారి శ్లోకం ఖాళీ ఎందుకంటే తర్వాత శ్లోకం అనండి అభిప్రాయ కనబడుతుంది ఈ శృతి యొక్క అభిప్రాయము అని చెప్తున్నారు కాబట్టి ఇది శృతి వాక్యం ఇది గృహదారణ్య ఉపనిషత్తు నుంచి వచ్చింది ఈ మంత్రము చాలా గొప్పది శంకరులు కూడా ఈ మంత్రాన్ని పలు పర్యాయములు పూర్తి చేశారు ఈ అంటే ఈ అధ్యయనం ఉన్నదే పాఠము ఇక్కడ మనం పంచదశ అన్నా లేకపోతే శివాలున్నా ఆశ్రమంలో భగవద్గీత శ్లోకాలన్నా ఏదైనా కూడా ఇది జీవితం అధ్యయనం మానవ జీవితాన్ని అధ్యయనం చేయడం మానవ జీవితాన్ని మీరు అధ్యయనం చేయాలనుకున్నప్పుడు మానవ జీవితం మీకు ఎక్కడ దొరుకుతుంది మీరు మీకు చూసుకుంటే దొరుకుతుంది తర్వాత మీరు మీ జీవి మనవ జీవితం మీకు దగ్గరగా ఉంటుంది కదండి మీ జీవితమే మానవ జీవితం అంటే దీనికోసం ఎక్కడో వెతకక్కర్లా మీరు చేసి చూసుకుంటే మీకు అధ్యయనానికి మెటీరియల్ దొరికిపోతుంది తర్వాత గురువు అన్నవాడు పైనుంచి ఏదో కొంత సూచన చేస్తాడు దాంతో సందేహం లేదు అల్టిమేట్ గా మీకు మీరే గురు వై మిమ్మల్ని తెలుసుకోవాల్సి ఉంటుందిగా ఆఖరిగా ఆ నేర్చుకున్నప్పుడు కూడా ఉపాధ్యాయుడు వ్రాసి వీటి చేత వేరు పెట్టి ఇలా రాయించి ఆ ఉపాధ్యాయుడు సంను వెళ్తాడు ఆ కుర్రాట రాసుకోవాల్సి ఉంటుంది వాడే పది సార్లు విద్యుత్ అలాగే ఏదైనా ఒక భగవద్గీత మధ్య విషయం మనం అనుకుంటాము క్లాసులో అనుకుంటాము అది అనుకున్న దాన్ని ఇంటికి వెళ్ళి మీరు మళ్ళీ ఇంకోసారి భగవద్గీతను చదివి దానిని ఆకలింపు చేసుకుని జీవితానికి అన్వయించుకుని ఈ జీవితానికి అది ఏ రూపంగా అన్వయిస్తోంది అని చూసుకుని సరిచో సరిపోల్చి చూసుకుని దానికి తగ్గట్టుగా జీవితంలో మార్పులు చేర్పులు చేసుకోవటం అదంతా ఎవరికి వరీ చేయాల్సి ఉంటుందిగా అయితే గురువు గారు వచ్చి చేస్తారా గురువు గారు వచ్చి చేయరు కదా ఇప్పుడు ఒక వ్యక్తి తన భార్యతో కలహిస్తున్నాడు అనుకోండి అయితే అమ్మాయి భక్తంతో కలహిస్తోందనుకోండి ఆ కలహాన్ని అర్థం చేసుకుని దాని నుంచి బయటపడి జీవితాన్ని శాంతితోటి సమరస్య సామరస్యంతో నడిపించుకోవాలి అనే నిర్ణయం ఆ వ్యక్తులు చేసుకోవాలి తప్ప పైను గురువుగానేం చేస్తారు కాబట్టి మీకు మీరే గురువు మీరు జీవితాన్ని అధ్యయనం చేసి తద్వారా మనం ఇక్కడ ఎంతో కాలం ఉండం ఈ నేలపై మనం కొద్ది రోజులే ఉంటాం ఈ ఉన్న కొద్ది రోజులు శాంతంగా ఉండి ప్రయత్నం చూసుకోవాలి కదా జ్వరం వచ్చిన ఉండకూడదు శరీరం సన్నిజ జ్వరం వచ్చిన ఎలా ఉంటాడు నడువు వాళ్ళు మన పడుకుంటే ఒళ్ళు నెప్పుడు నేచి కూర్చుంటే ఒళ్ళు నెక్కుడు నేచి ఒళ్ళు నెప్పుడు తినడావనికి లేదు మానేయడానికి లేదు అది ఎలా పడితే ఎలా ఉంటాడు జ్వరం వచ్చిన వాడు ఎలా ఉంటాడు మన జీవితము ఆ విధంగా జ్వరం వచ్చిన వాడిని బతుకులాగా అయిపోకూడదు జనులను జీవన శైలి అది చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది జనులు ఒక రకమైన మహాభారాన్ని మోసుకుంటూ బతుకుంటూ ఈ రకంగా ఈ మోసుకునే ఈ బరువు మోసుకుంటూ బతకడానికి ఆ వాళ్ళు అనేక కారణాలను చెప్పుకుంటారు కొన్ని కారణాలు కొంత బండగా ఏదో పూర్వజన్మ చేసుకున్న పాపం అని అనుకుని ఆ బరువు అలా మోసుకుంటూ బ్రతకారు కొంతవరకు ఆ మాట కొంత ఓనట ఇస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం సమస్యలు ఉంటాయి అడిగి ఉండదు అటువంటి సందర్భంలో ఎప్పుడూ చేసుకున్న పాప ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము అని ఒక మాట అనుకుంటే ఒక చిన్న శాఖ వివాసర్లాగా ఉపయోగపడుతుంది ఎంతో సందేహం లేదు ఆ మాటకి ఆ లేకపోలేదు ఉన్నది కానీ మనంతట మనమే కల్పించుకున్నటువంటి దుఃఖానికి అలా తీసుకుని ఉపయోగమే ఉన్నది మనంతటా మనమే పని కట్టుకుని తప్పుదారిని ఆలోచించి తప్పుదారిలో మాట్లాడి కప్పుదారిలో పనులను చేసి జీవితాల్లో ఒక ఆపదను కల్పించింది అప్పుడు పూర్వజన్మ పాపం వల్ల వచ్చిందని అయితే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడని అయితే గ్రహాలు మనల్ని ఇబ్బంది నక్షత్రాలు ఎవో చేస్తున్నాయని అయితే దేవాలు దేవతలు ఎవో చేస్తున్నా చేస్తున్నాయని అలాగే పట్టింది వాళ్ళు బంధువులు వాళ్ళెవడో మనకు కష్టపెడుతున్నారని ఈ విధంగా ఆ కారణాలను వెతుక్కోడము దాన్ని పలాయన వాదనము ఉంటారు అంటే అసలైన కారణము మీ దగ్గర మీ లోపల ఉండగా దాన్ని తెలుసుకుని తెలుగు చేత లేకపోవడం చేత ఉత్తి కారణాలను బయట పెట్టుకుని ఈ కారణం వల్ల ఈ దుఃఖం కలుగుతుందేమో అని సంతోష పెట్టుకుంటు అని సరిపుచ్చుకుని ఆ దుఃఖాన్ని అలాగే అనుభవిస్తూ మనిషి బతుకుతూ ఉంటాడు జ్వరం జ్వరం ఎందుకు వస్తుంది ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తుంది అంటే మీరు బయటకు వెళ్ళి ఏదో కొంత మాలిన్యం ఉన్న నీరు ఏదో తాగుంటారు జ్వరం వస్తుంది ఓసారి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తాకూడదు ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు దేశం విశాలంగా ఉండేది జనాభా తక్కువ ఉండే దాంతో తక్కువ ఉండేది వనరులు అధికంగా ఉండేది కాబట్టి అప్పుడు కాలుష్యం తక్కువ ఉండేది నీరు నూతి డిగ్రీకి వెళ్లి తోడుకుని తాగేవాళ్ళం దాహం తీస్తే రోగం వస్తుంది ఎందుకంటే నూతినేళ్లలో ఏముందో తెలియదు పరిస్థితి ఒకసారి నా జమలో మజ్జిగ తాగడం మజ్జిగి తయారు చేసి ఆ మజ్జిగిలో కొద్దిగా అల్లం కొత్తిమీర వేసి మంచిగా తయారు చేసి ఇచ్చారు అది తయారు చేస్తుండగానే భూమోమానికి ఇచ్చింది సరే తయారు చేసి ఇచ్చారు అది తాగానం ఆ వెంటనే ఇన్ఫెక్ట్ అయిపోయింది తర్వాత వెంటను ఎందుకంటే ఆ మజ్జిగని మిక్సీలో తయారు చేశారు ఇవన్నీ అల్లము కొత్తిమీర ఇవన్నీ ఆ మిక్సీ బ్లేడ్స్ అవి నిన్న మజ్జిగ తయారు చేశారు అదే మిక్సీలో మొన్న కూడా అదే మిక్సీలో చేశారు అటు మొన్న కూడా అదే మిక్సీలో చేశారు మిక్సీ బ్లేడ్స్ సరిగ్గా వాష్ కాలేదు ఆ మిక్సీ బ్లేడ్స్ వాష్ అవ్వాలంటే ఏం చేయాలి వేరే ఇంకో గిండిలో నీటిని మసలించి అంటే మరి మరిగిట్లా చేసి ఆ బాయిలింగ్ వాటర్ ని మిక్సీలో పోసి కొద్దిసేపు తిప్పితే అప్పుడు ఆ ఆ బ్లేడ్స్ క్లీన్ అవుతాయి మీరు ఉరికే ఇల్లా ఇల్ల అంటే క్లీన్ అవ్వవు చేయి తే ప్రమాదం కూడా అలాంటిది చేస్తూ ఉండాలి మిక్సీలో వేసి ఇచ్చాను ఆ నేను వారం రోజులు పాడుకున్నాను పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ నేర్చుకోవాలి ఇప్పుడు వాళ్ళ తప్పు పెడుతుంది నా తప్పు నేను వాళ్ళని తప్పు పడుతున్నా ఎందుకంటే వాళ్ళు అలా ఉంటుందని వాళ్ళు ఏమీ అనుకోలేదు నేనే కాషస్ గా ఉండోంట్ ఐ షుడ్ నాట్ అతనే ఇంకా మజ్జిగా నేను తాగలను చెడుకుని వస్తాం రోడ్డు మీద పక్కన పెట్టి చేరుకుని వస్తాం చెరుకు రసం తాగాడంటే ఇన్ఫెక్ట్ అయిపోతారు ఆ చెరుకు రసాన్ని ఎవరో బయాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్టిక్యులర్లీ మైక్రో బయాలజీ వాళ్ళు చెక్ చేసి దాంతో చాలా బాక్టీరియా ఉన్నాయని చెప్పేసి చెప్పారు తాగితే ఇన్ఫెక్ట్ అయిపోతారు రోడ్డు పక్కన రసం ఏదో చేసి సోడా నిమ్మ సోడా రంగు సోడా పెట్టేస్తారు తాగితే ఇన్ఫెక్ట్ అయిపోతారు కాబట్టి జ్వరం ఎలా వస్తుంది ఇన్ఫెక్షన్ లో ఇది ఫిజికల్ ఇక్కడ ఉన్న జ్వరము ఫిజికల్ కాదు ఇక్కడ ఉన్న జ్వరం ఏమిటంటే మానసికమైన కాలుష్యాన్ని జ్వరం మనస్సులో కాలుష్యం మనస్సులో కాలుష్యం ఏమిటో తెలుసుకున్నాండి సస్య కామాయ శరీరం మనం ఏదో కోరిక పెట్టుకోవడం నాకు కోరిక తీరాలే పెట్టుకోవడం ఏదో కోరిక అసలు కోరికంటే ఎప్పుడైనా మీరు గమనించారా మనిషి తన చేసి మీరు మనిషి యొక్క స్వరూప స్వభావాలను కొంచెం పరిశీలించుకోదండి నేను చెప్పి పాఠవంతా ఏమీ లేదు జీవితం గురించి జీవితాన్ని అధ్యయనం చేసి చేసి చేసి పండిపోయి ఆ అధ్యయనాన్ని మీతో మంచుతున్న ప్రయత్నం తప్ప వేరేమి లేదు దీంట్లో నేను గురువుని కాదు మీరు శిష్యులు కాదు అందరికి అందరము జీవితాన్ని అధ్యయనం చేసి శిష్యులమే జీవితానికి శిష్యులము జీవితమే గురువు చూడండి మనిషి ఎలా ఉంటాడంటే మీరు మీ అనుభవాన్ని మీరు చూసుకోండి మనిషి ఉంటది అంటే లోపల మనిషికి తెలియకుండానే ఒక ఒంటరితనము అనే ఒక ఇబ్బంది ఉంది మీరు ఎప్పుడైనా ఆలోచన చూసుకోండి మీరు ఒంటరిగా ఒక్కరు ఉన్నప్పుడు ఒంటరిగా అంటే ఏమీ చేయటం లేదు చేస్తారంటే కర్మతో సంబంధం పెట్టుకున్నారు కదా ఒంటరి స్థలం ఏమి ఉండదు ఏమీ మాట్లాడటం లేదు మాట్లాడుతున్నారంటే ఒంటరి స్థలం ఏమి ఉండదు మీరు ఒంటరిగా లేనట్టే లెక్క ఏమీ ఆలోచించటం లేదు ఒంటరిగా కూర్చొని ఏమీ పని ఏమీ చేయట్లేదు అంటే అలా నిటారుగా కూర్చున్నారు ఒంటరిగా కూర్చున్నారు ఎవరితో ఏమి మాట్లాడటం లేదు అంటే ఇతరులు ఎవరు గుర్తుపట్టలేదు ఫోన్ కూడా మీరు మాట్లాడుతున్నారు మనస్సుని ఓ మనస్సు నువ్వు విశ్వాసిగా ఉండి మాట్లా కదలవచ్చు అని మీరు సూచన చేశారు మనస్సు కూడా కదల మన మీరు అలా ఒంటరిగా అది ఒంటరితనం అంటారు అంటే మనస్సులో ఆలోచన చేస్తుంటే అది ఒంటరితనం ఎలా ఉంటుంది మీరు గురించి ఆలోచిస్తున్నారో అవన్నీ మీతో పాటు మీరు కొడుకు గురించో కోడల గురించో అల్లుల గురించో ఆలోచిస్తున్నారనుకోండి వాళ్ళు నిజం కూడా ఉన్నట్టేదిగా అది అలాగే కాలు గురించో బంగారం గురించో ఆలోచిస్తుండే అది ఒంటరి సమయం కావాలి విశ్రాంతిగా కూర్చుని అలా ఉన్నారనుకోండి మీరు ఎక్కువసేపు అలా మీరు ట్రై మీరు ఎక్కువసేపు కూర్చోంలేదు నిమ సరిగ్గా నివసం కాకుండా మీకు వెంటనే లోపల నుంచి ప్రెషర్ కుక్కర్ ఒత్తిడి లాంటి ఒక ఒత్తిడి వస్తుంది ఏమని చాలే బోరు కొడుతోంది అని మీకు వెంటనే ఒక ఇంకొక ఇంకొకటి మీద దృష్టి మరల్సట తప్పదు దృష్టిని మరళించేయాల్సి ఉంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉన్నది మీ మీద ఉన్నది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉన్నది మీద మీ మీద ఉన్నది మీ మీద దృష్టి పెట్టి మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారు మీరు ట్రై చేసుకుంటారు అంటే మీతో మీరు ఎంతసేపు ఉండగలుగుతారు మీతో మీరు మనస్సు చేసే సంకల్పాలతో కాదు అదే అదన అదే ఇతరనే మాటలతో కాదు అది ఇతరనే చేతలతో చేష్టలతో కాదు అది ఇతరమే అంటే చేష్ట మనోవాకాయ కర్మలకి బంధు పెట్టి అప్పుడు మీతో మీరు ఉన్నట్టు లెక్క మనోవాక్కాన్ని బంధువు పెట్టి మీతో మీరున్నట్టు లెక్క మీరు ట్రై చేసి చూడండి మీరు ఎంతసేపు అలా ఉండగలుగుతారు మీరు ట్రై చేస్తూ ఒక నిమిషం కూడా మీరుండదు ఒక నిమిషం అయ్యేప్పటికీ మీకు విసు కనిపిస్తుంది ఇంగ్లీష్ లో బోర్డు కొడతాడు కొడుతుంది నిమిషం అయ్యేప్పటికీ బోర్డు బోర్డు కొంటే ఏం చేయాలి కళ్ళు తెలిచేయాలి కళ్ళు తెరిచేసి ఏదో పని చేయాలి ఏదో పని చేస్తుంటే ఈ మీ నుంచి మీ దృష్టిని మీ నుంచి మరల్చడానికి అవకాశం ఉంది దృష్టిని మరల్చాలి తప్పదు మీతో మీరు ఉండలేదు దృష్టిని మరణించాలి పని మీదకి మరవలసిన ఏదో ఇంట్లో ఏదో పని బిల్లు తోడో ఏదో పని మీదకి మరొక లేకపోతే ఏదో న్యూస్ పేపర్ దాని మీదకి మరల్సా టీవీ పెట్టుకుని చూడటం దాని మీద మరాలి లేదా టెలిఫోన్ చేయడం అనుకో అలా మరాలి సినిమా పెట్టుకోవడం మ్యాగ్జైన్ కలిపి లేకపోతే మార్నింగ్ అలా మరాలి లేకపోతే అన్నపూర్ణాష్టకం పారాయణ చేసుకోవడం అంటే లౌకికమైనటువంటి వినోదములు టీవీలు న్యూస్ పేపర్లు సినిమాలు మొదలైనవన్నీ మనకు ఎందుకు అవసరం అవుతున్నాయి ఎందుకు అవసరం అవి లేకపోతే మనం బతకలేము అవి ఎందుకు అవసరమవుతున్నాయి నా నుండి నా దృష్టిని మరల్చడానికి ఇవన్నీ అవసరం అవుతున్నాయి పారాయణులు పూజలు వ్రతములు ఇవన్నీ ఎందుకు అవసరమవుతున్నాయి నా నుండి నా దృష్టిని మరల్చడానికి ఇవన్నీ కూడా అవసరమవుతున్నాయి డబ్బు సంపాదించడం రూపాయి కట్టలు డబ్బు లబ్బులు బయలు వేసుకుని కట్టలు కింద పెట్టుకోవటం వాటిని ఎక్కడ ఇదంతా ఎందుకు అవసరం నా నుండి నా దృష్టిని మరాల్చడానికి ఇవన్నీ అవసరం అవుతుంది మీరెమ గమనిస్తున్నారని చెప్పింది మీరు మంచి చేయండి ఈవేళ ట్రై వెళ్ళి నా నుండి నా దృష్టిని మరాల్చుట అనే మాటని పక్కన పెట్టేసి నాపై దృష్టిని పెట్టుకుని నేను ఉంటే నాతో నేను ఉంటాను నాతో నేను ఊంగుటా అంటే ఇక రెండవది లేదు నేనే ఉన్నాను నాతోనే ఉన్నాను నాయనే ఉన్నాను రెండవది లేదు అంటే ఏకాంతం ఒంటరితనం లేదు ఏకాంతము లేదు ఒంటరితనంలో మీతో మీరే ఉంటారు ఏకాంతములో కూడా మీతో మీరే ఉంటారు ఒంటరితనంలో మీతో మీరు ఉన్నప్పుడు మీ దృష్టిని మీ నుండి మరల్చటానికి లోపల పెద్ద ఒత్తిడికి ఉంటుంది మీతో మీరు ఉండలేదు ఎక్కువ సేపు ట్రై చేస్తుండండి వేరే ట్రై మీరు ఉండలేరు ఒంటరితనాన్ని మీరు భరించలేదు మీతో మీరు ఉండలేదు వెంటనే ఏదో ఒక శాసనం మరల్చేందు సందర్భం పెట్టుకోవచ్చు టీవీలో రేడియో టెలిఫోను లేకపోతే ఏదో పని పెట్టుకోవడము వంటిలో గిన్నెలతో కొన్ని పను లేదా పాత కాగితాలని వంద పెట్టి అమ్మడము లేకపోతే ఫోన్ చేసి ఏమిటి పోరే మధ్యాహ్నం కూరయి ఉండరు ఒళ్ళకి కూరంతా తెలియసారా ఇంకా గురించి అడ్డు ఏదో చేస్తారు రెండు వంకాయలు ఉండితే అయిపోతుంది మూడు వంకాయలు ఉండితే కొంచెం దిగులుతుంది అది ఇప్పుడు మీ కొద్దిగా ఫోన్ చేసి అనుకుని ఏం చేస్తారు మీద పంపించడం కుదరదు కదా ఏదో సమాచారం ఉండలేదు అన్నమాట ఒంటరితనము భరింప శక్ వంటలు తనాలను మనిషి భరించలేక మీరు ఆలోచించండి ఒంటరితనమును మనిషి భరించలేక ఒంట మనస్సును వేని పైకో మరల్సుకై ఎన్ని సాధనాల చేస్తారు మొత్తం మీద వీడి మనస్సుని వీడి తన మీద నుండి తనతో తాను ఉండకుండా ధ్యాసను తన నుండి వేరే దాని మీదను మరల్చుందా ఎలాగా ఎలాగేంటివీలు రేడియోలు సినిమాలు క్రూస్లు ప్రయాణాలు అమెరికాలు ఇండియా తీర్థయాత్రలు ఎవరి పద్ధతిలో వాడు తన నుండి తాను ధ్యాసను మొదలకి ఎవరి పద్ధతిలో వాడు ప్రయత్నం చేస్తున్నారు మొత్తం రెడ్ చేయనంటా ఆ రకంగా వాడుకుంటున్నారు అర్థ డబ్బు సంబంధించినంతా అలా వాడుకుంటున్నారు కామ కోరికలన్నీ కూడా నేను కామతో మొదలుపెట్టాను కోరికలన్నీ కూడా మనిషి తన దృష్టిని తన నుండి మరల్చడం కోసమే ఉద్దేశించినది మనిషి తన దృష్టిని తన మీద నుండి మరో దాని మీదకి మరల్చాలి అనే ఈ అదుతి ఈ బెండీ ఎందుకు అవసరమవుతోందంటే మనిషి ఒంటరితనాన్ని భరించలేదు కొండ విధానాన్ని ఫలించలేడు తోడు కావాలి దేని తోడు కావాలి డబ్బు తోడు కావాలి రోగాల తోడు కావాలి కుక్కపిల్ల తోడు కావాలి లేకపోతే పిల్లి తోడు కావాలి లేకపోతే సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ తోడు కావాలి లేకపోతే స్తోత్రాల పుస్తకం తోడు కావాలి అర్థం తెలియక్కర్లా అలాగా ఏదో ఒక తోడు కావాలి పొద్దున్న పదే అయింది పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోయారు ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వంట అయిపోయింది ఇంకా పోయినా గంట టైం ఉంది మీరు గంట టైం ఉంది ఇప్పుడు ఏం చేయాలి మీతో మీరు నీతో నువ్వు ఉండు అప్పుడే ఉండలేను కాబట్టి ఏం చేయాలి షాపింగ్ అయినా చేయాలి మార్నింగ్ సినిమా అయినా చూడాలి లేకపోతే మహిళా మండలి కబ్బుకైనా వెళ్ళాలి అయితే లంతా నామం పలాయణం చేయాలి ఏదో ఒకటి అంటే మతం కూడా మనిషి తన నుండి తాను పలాయనం చేయడానికి మతం కూడా ఒక డిస్ట్రాక్షన్ అంటే శాసనం మరల్చే ఉపాయము అలా ఉన్నది మీరు ట్రై చేస్తూ ఉండాలి ఇలానే ట్రై చేస్తూ మీలో మీరు ఉండాలి నిమం కాకుండా నిమషం సరిగ్గా నిమషం అంటే నిమషం ఒక్క నిమిషం అయ్యేప్పటికీ మీరు ఉండలేదు మీతో మీరు ఉండలేరు ఏదో చేయాల్సి ఆ ఒంటరితనం ఒక జీవిత కాలం మనిషి ఒంటరితనాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది పెద్ద వయస్సులో భారతదేశం వదిలిపెట్టి పిల్లలు అమెరికాలో ఉన్నారని అమెరికా వెళ్లి అక్కడ ఒంటరితనంతో మద్ద మొత్తం చాలా మందిని చూస్తే ఉంటారు ఒంటరితనంతో మద్ద మొత్తం ఉంటారు ఇక్కడ వంట ఓల్డ్ హోమ్ లో చేరి కొడుకులు దాన్ని రావట్లేదు కూతుళ్ళు చూడడానికి రావట్లేదు అని ఒంటరితనంలో మధ్య ఉంటారు ఓల్డేజ్ హోమ్ లో వాళ్ళు టీవీలు పెడతారు ఎందుకని వీళ్ళ వంటనతనాన్ని కొంత శ్యాస మరలు పెట్టడానికి ఉపాధి ఓల్డేజ్ హోమ్ వాళ్ళందరినీ బస్ ఎక్కించే దిప్పి తీసుకొస్తారు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎవరైనా ఉపన్యాసం చెప్తే స్వామిజీ మీరు ఓల్డేజ్ హోమ్ లో ఉపన్యాసం చెప్తే మీకు మేము సెషన్ కి ఐదు వందల రూపాయలు ఇచ్చుకుంటామని ఎవరు చేస్తాం మా వల్ల కాదండి బాబు ఎవరు చూసుకుంటాం పురాణం చెప్తే మేము పోటీ శివపురాణం పాఠం చెప్తాం కాలక్షేపం మనకి ఉంటుంది వాళ్ళకి మన ఒంటరితనం నుంచి మనం పాదికోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళ ఒంటరితనం నుంచి వాళ్ళు పాదుకోవడానికి ఉపయోగపడుతుంది శివుడు పార్వతి ఏదో చేశారు అంటుంటే కథలు చెప్పుకుంటే నా నుండి నేను ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి ఉపాయం ఈ సృష్టిలో ఉండే కామనలు కూడా అలాగే వచ్చేవి తన ఒంటరితనాన్ని తాను ఒంటరిగా ఉండలేకపోవడం ఒంటరిగా ఉండలేకపోవడం అంటే అర్థమైతే తెలుసుకున్నాం కొంచెం జాగ్రత్తగా తెలిసిన ఏమనుకోదండి తనతో తాను ఉండలేకపోవడం అంటే తనకి తాను పడదు వీళ్ళు అనుకుంటారు ఆ వారితో నాకు పడదనుకుంటారు తాను తనకి తాను ఇప్పుడు మగురితో నాకు పడదు అంటే ఆదో రకం విడాకులు ఇచ్చి తనతో తాను పడదండి లేని అని ఇది మానవ జీవితం యొక్క సమస్య ఇదే సపోజ్ సపోజ్ ఆ ఒంటరితనాన్ని మీరు ఏకాంతముగా మార్చుకున్నారు ఒంటరితనమే దుఃఖం భయము బెంగా విసుగు చికాకు ఒంటరిదనమన్నా ఏకాంతం అన్నా ఒకటే వేరేమీ కాదు అదే ఇది బొమ్మ బురుషం బురుషైతే ఒంటరితనం బొమ్మ అయితే ఏకాంతం ఏకాంతంలోకి మార్చేయాలనుకోండి అదే పరిస్థితి మీతో వేరే ఉంటారు కానీ అమృతం ఏకాంతము అమృతము ఆనందం మారిందనుకోండి మీరు వండవ ఏకాంతంలో మార్చేయాలనుకోండి మీ జీవితంలో దీనికే ఆత్మజ్ఞానము అంటే సరిపడిందండి ఆత్మజ్ఞానం అంటే ఏకాంతం ఏకాంతే సుఖమాస్యత అన్నారు శంకర్లు సాధన ఉపదేశ మంచకంలో ఏకాంతే సుఖమా మీరు వంటతనాన్ని ఏకాంతంగా మార్చేదనుకోండి సపోజ్ మారిందనుకోండి మీరు అప్పుడు మీకు మీ నుండి మీరు దృష్టి మరల్చాల్సిన బరువు ఒత్తిడి అది ఎలాగట్టుతో తెలుస్తున్నట్టే గుర్రం మీద ఎక్కి గుర్రాన్ని వీడు కొనడా కొడుతూ ఉంటే గుర్రం పచ్చేడుతూ ఉంటుంది వాడు కొట్టడం మానేశాడు అనుకోంగా నిలబడి ఊపిరి పీస్తాడు మనం మన అలా వస్తుంది తన తాను పారిపోవాల్సిన అవసరం లేదు ఒంటది తనని కాస్త ఎంతముగా మానేసి అంటే తన తనకు విసుపు కాదు పూర్ణత్వ అనుభవానికి వస్తుంది తన ఎందు తనకు లేపే లోపు కాదు అనుభవానికి వచ్చేది అది ఒంటే తన మరి ఏమనుభవానికి వస్తుంది ఆనందం అనుభవానికి వస్తుంది తన ఎందు తనకు దుఃఖము కాదు అనుభవానికి వచ్చేది తన ఎందు తనకు భయము బెంగా కాదు అనుభవానికి వచ్చేది శాంతి అభయము అనుభవానికి వస్తుంది అదేనా స్వరూపము అని మీరు తెలుసుకుంటే దాని పేరే ఆత్మజ్ఞానం అలాగే ఒకడు ఉన్నాడు అనుకోండి వాడికి ఎప్పుడైనా కోరిక పుడుతుందా కుట కోరిక ఎందుకు పుడుతుంది ఒంటరితనం అనే అసంపూర్ణత్వం నుంచి కోరిక పుడుతుంది ఒంటరితనం అనే లేఖతనం నుంచి లేవి నుండి కోరిక పుడుతుంది అది ఒంటరితనం అనుభవానికి రాదు ఏకాంతంలో పూర్ణంగా హ్యాపీగా ఉంటాడు సంతోషంగా సుఖంగా ఉంటాడు కోరిక పుట్టుదు ఇది కావాలి అది కావాలనే కోరిక పుట్టదు తర్వాత ఆత్మరూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అని తెలుసుకుని ఉంటాడు కాబట్టి తీర్థయాత్రలు చేయాలనో వ్రతాలు చేయాలనో ఈ ఇబ్బంది కూడా ఆత్మ యుష్ణుడే ఉంటే అదే ఈశ్వర పూజ ఇంకా లేనే ఈశ్వర పూజ కూడా నేనే ఉండదు వాడికి ఆ ఏకాంతం నుంచి పలాయనం చేయాల్సిన బరువు ఉండదు ఉత్తిడి ఉండదు ఆ గుర్రని తోలినట్టుగా తోలేటువంటి తనని తానే తోలుకునేటువంటి పరిస్థితి ఉండదు దాంతో ఈ కోరికలు ఈ ఒంటరి తన ప్రయత్నాలు ఇదంతా ఒక పెద్ద గతము గరము అంటే ఉన్నవాడు విశ్రాంతిలో కూర్చోలేదు ఆ జ్వరం కూడా మానసిక జ్వరము పోయి వాడు శాంతంగా ఉండిపోతాడు దీని పేరే ఆత్మజ్ఞానము అని అంటారు అర్థమైందండి అయితే ఒంటరితనము నుండి ఏకాంతము వైపుకు ఆ మార్పు ఎలా తీసుకుని వచ్చి అంటే ఆ మార్పు అంటే ఎలాంటి మార్పు నింసండి వెనుక మొక్కలు ఇచ్చి దీని బంగారం చేయమన్నది ఉండవ్ ఏదో జాగ్రత్తగా పసరు వేది అని మాటలే పసరు వేది ఇనప మొక్కిచ్చి ఆ పసరు వేది దానికి పెడితే ఆ ఇనపముక్కి ఏమవుతుంది బంగారం ఏమన్నా అలాంటి దేవుడు ఏదండో మీకు మళ్ళీ నేను ఏదో చెప్పాను మళ్ళీ మీరు దాని కనబడే ఇంకే నేను సామెత చెప్పా సాంటల్లి గణముడు ఏకాంతంలోకి మార్చటము ఒంటరితనంలో మీకు మీరు ఎలా అనుభవానికి వస్తున్నారు ఒక లోటు లేమి భయము బెంగ అసంతోషము అసంతృప్తి విసుగు చికాకు అలా అనుభవానికి వస్తున్నారు మీకు మీరు ఈ మార్పు వచ్చినప్పుడు మీకు మీరు ఎలా అనుభవానికి వస్తారని చూసిన పూర్ణము శాంతము ఆనందము అలా అనుభవానికి వస్తారు ఆ అనుభవమే బ్రహ్మ ఈ అనుభవమే జీవుడు అయితే ఈ జీవత్వం నుంచి బ్రహ్మత్వంలోకి అంటే ఒంటరితనం నుంచి ఏకాంతంలోకి ఏకాంతం అంటే ఏకహా యస్మిన్ అదే అదే బ్రహ్మ ఏకాంతమే బ్రహ్మ వేరే బ్రహ్మేం లేదు